ధ్యానము పెద్దాము మీరు గమనించండి సో మీరు నడుము రిటార్డుగా పెట్టి కూర్చున్నట్లయితే కళ్ళలు నేర్చుకుని నడుము రిటార్డుగా పెట్టి రెండు చేతులలో ఒడిలో శరీరానికి దూరంగా పెట్టి ఎవరిని వారు పరిశీలించుకోవాలి చూడలేని నడుములు రాబట్టి కూర్చున్నంత మాత్రాన ఇంకా వేరే ఏమి చేయలేదు ఇంకా అంత మాత్రాన మనస్సు శాంతముగా అయిపోతుంది దేహము నందు మనస్సు నందు ఒక ఎలర్ట్ అంటే సావధానత నిర్మాణం అవుతుంది అది గమనించండి రెండు సార్లు గాలిని లోతుగా తీల్చి విడిచిపెట్టడం టూ డీప్ బ్రెక్స్ ఒకటి రెండు ఆ విధంగా రెండు సార్లు గాలిని లోతుగా పీల్చి విడిచిపెట్టడం ద్వారా అంతవరకు మనస్సులో చలవేరుతున్న సంకల్పముల ప్రవాహములకు తెరపడిపోతుంది మనస్సు శాంతము అవుతుంది नमस्ते सदिशी थोड़ा नमस्ते के स्टेट थोड़ा ये लगा ना लगभग बहुत जस्ट डू इट ट्राई ट्राई ट्राई टू लुक एट द माइंड निरंतर अपना माइंडन को कुछ नहीं है वो करना उसको अबते मन से जीवन के इंडोक्सलो अबते ये मॉडिफिकेशन सेनो एवले ये ट्राई टू लुक एट द माइंड नमस्ते से से प्रयत्न करेंगे మనస్సు అనగానే అనేక సంకల్పముల యొక్క ప్రవాహములకే మనస్సు అని గమనించండి అలా మనస్సులో ఎవేమో సంకల్పాలు అలా వస్తూనే ఉంటాయి నాయిస్ రేడియో స్టేషన్లో మాటలు చేతలు మాటలు వస్తుందంటే ఈ మనస్సు నుంచి కూడా నాన్ స్టాప్ ఎవరో ఒకటి వస్తూనే ఉంటుంది అదే ఈ మనస్సులో ఉండే భూతకాలములకు చెందిన సంకల్పములను తిరిగి నేను విద్య పెడుతున్నాను వాటిని పట్టుకోవడం మానేస్తే అవి జారిపోతాయి భూతకాలానికి చెందిన వాటిని వేటిని మనం పట్టుకుంటామో అల్లే మనస్సులో సులు తిరుగుతూ ఉంటాయి నేను భూతకాలములకు సంబంధించిన సంకల్పములను ఆవరణలను పూర్తిగా విడిచిపెడుతున్నాడు మళ్ళీ మనస్సు చేసి సాక్షిగా చూడాలి కృషి ప్రయత్నం చేయాలి ఈ మనస్సులో నేను ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంకల్పములాగా నిర్ణయం రక్కన పెట్టుకుని విరుద్ధి పెట్టుకున్నాను ఇప్పుడు మనస్సు శాంతముగా ఉండదు దాని ఎందుకు సుఖము లేదు భవిష్యత్తు లేదు విషయములు లేదు అలా ఇప్పుడు శ్వాసను పరిశీలించాలి లోటుగా శ్వాస తీసుకోవడం కాదు అది కాదు ఎలా ఉంటే లోటుగా శ్వాస దానిని పరిశీలించుటే శ్వాస దానిలో మళ్ళీ బయటకు ముందు ఆ శ్వాసలా నడుస్తూ ఉన్నది నేను గాలిని లోపలికి పిలుస్తున్నాను తెలుస్తూ పిలుస్తున్నాను అంటే గాలి లోపలికి పిలుస్తున్నాను నాకు తెలుస్తోంది దాని విడిచిపెడుతున్నాను అని నాకు తెలుసుకోవాలి అంటే కాన్షప్ గా నేర్పించడం విడిచిపెట్టడం తెలుస్తూ తెలుగుతున్నాను విడిచిపెడుతూ తెలుగుతున్నాను తెలియడం ఇంపార్టెంట్ గమనించండి తెలుసుకుంటూ తెలుసుకుంటారు తెలుసుకుంటూ విడుతుంది కాలేని నిర్జన స్థాయి పంచి స్థాయి శరీరంలో ఒక నూతన శక్తి ప్రవేశిస్తోంది గాలిని విడిచిపెడుతూ ఉంటే శరీరంలో ఉండేటువంటి కాలుష్యములన్నీ బయటకుపోయి ఒక ఫరస్ట్మెస్ ఒక ప్రసన్నత దేహములకు మనస్థుతి కలుగుతూ ఉంటుంది నేనే విధంగా తెలుస్తూ శ్వాస క్రియలు చేస్తూ ఒక చక్కని రహస్యం నాకు అనుభవానికి వస్తున్నాడు అదేమంటే శ్వాసయందు భూత వర్తమాన భవిష్యత్తుల నుండి లేదు అంటే కాలమే లేదు అందు శ్వాస ఎప్పటికీ నూతనంగా క్రష్గానే ఉంటుంది ఎందుకని దానిలో కాలం అనేది లేనే లేదు కాలం ఉంటే రిపీట్ అని వస్తాయి కాలమే లేదు అది ఒక రహస్యం రహస్యం పిలుస్తూ తెలుస్తూ పిలుస్తూ తెలుస్తూ ఉన్నప్పుడు నేను కాలమునకు అతీతుగానే ఉన్నాను ఇంత సింపులు కాలాన్ని దాటి వెళ్ళిపోవడం ఇంత సింపులు ఇంకొక రహస్యం శ్వాస రహస్యం శ్వాసను తెలుస్తూ కొనసాగిస్తున్నప్పుడు అశాంతిగా ఉండే లేదు ఎలిపి అనే భావన ఏమే లేదు యోపు అనిపించలే అనిపించదు నేను నా స్వరూపమును చేరుకున్నాను ఏ స్వరూపమును చేరుకతే సకల అశాంతి దూరమును అతి స్వరూపమును నేను చేరినా ఈ శాంతమైన స్వరూపము నందు నేను మెల్లి చేయడం కాని కాదనే ద్రోసికిచ్చి సంసారంలోకి వెళ్ళి చేయాల్సిన నైక్యం ఏదీ లేదు నేను ఈ విధంగా తెలుస్తూ శ్వాసను చేస్తూ నా స్వరూపము శాంతముగా ప్రసన్నీ ఉన్నా విశ్రాంతిగా కూర్చుండి కొంచెం ఇప్పుడు కదిలా పర్వాలేదు మెల్లగా కర్మూలలో తెవల్ ఇది చిన్న మెడిటేషను దాంట్లో పెద్ద డిఫికల్టీ ఏమీ లేదు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం ఏమీ కాదు దీన్ని కనుక అభ్యాసం చేసినట్లయితే ఆ నీ ఆ టెన్షన్ లేక స్ట్రెస్ అని అంటారే వర్తమాన కాలంలో ఉంటుంది అది బాగా తగ్గిపోయి మీకు ఒక ప్రసన్నత అనుభవానికి వస్తుంది అంటే మీకు తెలియకుండానే మీ మనస్సు అశాంతి నుండి అభద్రత నుండి నుండి శోకము నుండి బయటపడి వెలిపి లోటు అనే భావన నుండి కూడా బయటపడి శాంతముగా ఉంటుంది అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన పూచి మీ మీద ఉంటుంది అయ్యో నాకు వజ్రపు కుంగం అని అనుకున్నాడు అనుకోండి ఈ శాంతి కూడా గాలిలో కలిసిన అయ్యో అన్నీ ఉన్నాయి కానీ మా రెండో కొడుకు ఈ శాంతి గాలిలో కలిసినాయి నేను ఈ మీరే జడగొట్టుకుంటా అని తీరి కూర్చుని కాకపోతే వాడు ఎవరో చెప్తాడు మీకు కాలసర్పదోషం ఉందంటాడు దాంట్లో పడతారు మీరు వెళ్ళి ఇంక శాంతి జీవితానికి శాంతి ఉండదు కనబడ్డప్పుడల్లా ఏమండి నా కాలసర్పం మాట ఏమిటి ఏమిటి కాలసర్పం మాట కాబట్టి ఆ శాంతిని చెడగొట్టుకోకుండా మీరేం చేసుకోవాలి ఏ లోటు లేదు అది మీరు గుర్తించాలి మీకే వెలికి లేదు మీరు మీ స్వరూపము మీరు కొత్తగా దేనిని పొందనక్కరం లేదు ఈశ్వరుని కూడా మీరు కొత్తగా పొందనక్కరం లేదు ఈశ్వరుడు మీ ముత్య సన్నిధి అయి మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ముత్యము ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని బాగా అనుభవానికి తెచ్చుకుని దీనికి ప్రతి ప్రతికూలంగా ఉండేటువంటి భావజాలను దృష్టికొచ్చి మీరు మనఃప్రసన్నతను సంపాదించుకోవాలి మనఃప్రసాద శంకరుడు మనస్ప్రసాద మనస ప్రశాంతి స్వచ్ఛతాపాదనం మనస ప్రసాద అంటే మనస్సుకి ఒక ప్రశాంతి తీసుకురావాలి కానీ ఒక స్వచ్ఛతను మీరు నిర్మాణం చేయాలి సో ఆ స్వచ్ఛతను మీరు ఎలా నిర్మాణం చేయాలంటే ఇప్పుడు నేను మీకు అభ్యాసం చేసి చూపించాను నార్మల్ గా మీకు మనస్సు యొక్క స్వచ్ఛత నిర్మలత్మము అనగా ఏంటో తెలిసిన వాసనా నిర్ముక్తమే దాన్నే మనస్సు యొక్క స్వచ్ఛత వాసన నుండి నిర్ముక్తమవుతుంది ఇప్పుడు మీకు ఏదైనా ఫోటో కనపడింది అనుకోండి ఆయనకి ఎంత బాగుందో అంత తెలియదు అన్నారనుకోండి దాన్ని ఏమంటారు వాస్త అంటే ఒక రూపము ఆకర్షణ ఆకర్షణ ఉంది అలాగే ఏదైనా పువ్వు కనపడింది అనుకోండి దాన్ని తిట్టి ఎవెట్టుకోవాలనుకుంటుంది అనుకోండి అది వాస్తవ ఎవరైనా ఫ్రెండ్ కనబడి పక్కన నిలబడిన సెల్ఫీ తీసుకున్నాను అనుకోండి దాన్ని వాస్తవం అయితే అలా ఫోటో తీసేస్తాం అలా నిలబడాలంటే మీకు నామరూపంలో యొక్క వాస్తవ భాగాలు ఉన్నదే ఎందుకే ఎందు ఫోటో తర్వాత మీరే డిలీట్ చేసి పెడతారు దాన్ని వాస్తన అని ప్రతి దాన్ని ఫోటో తీస్తూ ఉండడం ఫోటో దేవుడు పెట్టుకుంటూ ఉండడం లేకపోతే ఏదైనా అయితే రూపము కనబడితే దానికి ఆకర్షణ కలిగి ఉంది ఇదంతా వాసన ఆ వాసనను మీరు విడవగలిగితే అంటే అభ్యాసం వాసన ఎక్కడి నుంచి వచ్చింది రాంగ్ అభ్యాసం వల్ల వాసన వచ్చింది రైట్ అభ్యాసం వల్ల వాసన పోతుంది ఏదైనా కనపడి ఇప్పుడు స్వీట్ షాప్లోకి ఇది రుచి చూడండి నేను ఒకసారి అలా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుండే వెళ్ళదండి ఇలా ఎందుకు నువ్వు బంధువులు తీసేయడం పాపం ప్రేమతో తీసేడు కాదన్నా ఎందుకంటే మీరు వెళ్తే ఏదో పోలక్కి ఏదో పెట్టేచ్చానన్నా ఎందుకు రాదన్నా ఎందుకు దేనికి అంటే మీరు దుచ్చి చూడండి ఎందుకు నేను అన్నా అంటే మీకు నచ్చితే కొనుక్కుంటాను ఒకవేళ చూడమన్నా నోట్లో వేస్తున్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అది వాస్తే అది అలా వాసన కాదండి సో అలాగే అలాగే చెవులకు ఎదురైన సౌండ్ శబ్దం నిలబడింది అనుకోండి మీకు ఫోన్ వచ్చింది అనుకోండి ఫోన్ వచ్చిందంటే మీ ప్రభుత్వ ఎలా ఉన్నది మీరు ఎదురు చూసుకున్న ఫోన్ వచ్చిందని అనుకుంటున్నారా అది వాస్తవం అవుతుంది ఫోన్ లేదు బోర్ కొట్టుకుంటే ఫోన్ వచ్చిందని పరిగెత్తుకెళ్ళి ఫోన్ తీసారా అది వాస్తవం అవుతుంది ఫోన్ చేసుకున్నా వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారో అని ప్రేమతో మీరు ఫోన్ తీశారా అది వాసన కాదు కాబట్టి వాసన శబ్దములు ఇది ఏదైనా క్యూన్ వినాల క్యూన్ ఫోన్ లో అది వాస ఫోన్ చేస్తే మీకు ఈ వినాలని అనుకుంటున్నారా అయితే పది రూపాయలు అది వాస ఎందుకు క్యూను విందు రింగు అంటే సరిపడుతుంది కదా మళ్ళీ దానికి క్యూన్ ఎందుకు ఎవడో మనకి ఫోన్ చేస్తున్నాడని తెలియటమే కదా దాని ప్రయోజనం గత యాభై ఏళ్ళ నుంచి రింగు లింగుతో సరిపెట్టుకున్నాము ఇప్పుడు అర్జెంటుగా ట్యూన్ కావాల్సి వస్తుంది ఎందుకు క్యూను కాదు దేవుడు దృత్యు అని పడ్డ దేవుడు క్యూమ్ లో ఉన్నాడా దేవుడు అది కూడా వాసన అది కూడా రెలిజియస్ వాసన సమ్ కైండ్ గా పన్నీ నోట్ ఉదాహరణ ఉంటాడు నేను ఫోన్ చేస్తే తిరువెంగ అనేదో వస్తుంది ఎప్పటికీ ఫోన్ చేయాలి ఫోన్ చేసి నేను అన్నాను ఎవర ఆ తిరువెంగడవాస దర్శిస్తాడు కనికరిస్తాడని కానీ మిమ్మల్ని కనికరించేట్లా కనపడటం లేదు మీ క్షూల్ని చూసి సంతోషించాలో నీ ప్రవర్తనను చూసి గుర్తించాలో అర్థం కావట్లేదు లివ్ మంచి మంచి క్యూన్ అయితే పెట్టే నాట్ లివింగ్ అప్ టు అని నేను కోకణ సమాధానం కొట్ట ఎందుకంటే పైసలు తీసుకోవడం సర్వీస్ ఇవ్వకపోవడం చేస్తే ఉంటే తిరువెంగళ వాస్తా కాబట్టి ఇటువంటి వాసన ఏదో ట్యూన్ అని ఇదని అదని కారులో వెళ్తూ ఉంటే శాంతంగా కూర్చోవచ్చు కదా ఏదో పెట్టడం ఏదో సౌండ్ పెట్టడం మీరు ఫోకస్డ్గా మ్యూజిక్ పెట్టుకుంటే అది వేరే సరే ఫోకస్డ్గా పెట్టుకుంటే కాలక్షేపానికి పెట్టు పెట్టుకోవాలి ఓన్నమ శివారే పెట్టడం ఓన్నమ శివారే మీరు భావనతో జపం చేయాలి తప్ప ఉద్దేశం సింజీలో పెడితేను లేదంటే కార్ లో పెడితే ఏమైంది బట్ ఇట్స్ వాల్యూ చూసుకోవాలి వాల్యూ ఉంటే అడ్డు పెట్టుకోండి ఇద్దరే వాల్యూ సరే అన్నట్టు చూసుకోవాలి కాబట్టి ఈ వాస్తన్న వల్ల అన్నింటినీ విడిచిపెట్టాల్సి టేస్ట్ బట్ అట్రాక్షన్ వాస్తన్నీ విడిచిపెట్టాలి ఆ విధంగా మీరు మనస్సుకి స్వచ్ఛతను ఆపాదించినట్లయితే అటువంటి మనస్సు చాలా ప్రసన్నముగా ముందు సో చూడండి మనస్సు యొక్క ప్రసన్నత జీవితం ఒకటే మీరు ఒక వస్తువు మీద మానసికంగా ఆధారపడ్డారనుకోండి అది మనస్సు యొక్క ప్రసన్నతను తేడగొట్ట ఒక వస్తువు మీద మీరు సైకలాజికల్ గా ఆధారపడ్డారనుకోండి ఇప్పుడు మీరు డైమండ్ రింగ్ ఉంది ఈ డైమండ్ ఎక్కడ మిస్ప్రేస్ చేశారు ఏమైపోయిందో రింగో ఏమైపోయిందో రింగో అని బెంగున్నాను అనుకోండి అంటే నేను ఒక వస్తువు అది అని లీవేదీ లేదు అది పోయినందుకు దేవుణ్ణి ప్రార్థించాను ఫోన్లో ఉండిపోయిందాను అవసరంగా వేస్ట్గా ఇంతకారించాను గుడ్ రీడేస్ అని మీరు అనుకోవాలి అలా అనుకోలేకుండగా పోయింది ఎలా పోయిందో ఎక్కడ పోయిందో ఏ హోటల్లో అని ఇలాగ దాన్ని చుట్టూ సూపర్ స్టెషల్స్ ని పెట్టుకుని ఉండడం చాలా పొరపాటు ఒక వస్తువుపై మానసికంగా ఆధారపడకుండా ఉన్నట్లయితే మీ మనస్సు ప్రసన్నంగా ఉండదు మీరు ఏవో కొన్ని వస్తువులపై మానసికంగా ఆధారపడ్డారనుకోండి సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకున్నారనుకోండి మీ మనస్సుకి ఎన్నడూ ప్రసన్నత ఉండదు అలాగే ఒక వ్యక్తిపై సైకలాజికల్ డిపెండెన్స్ అంటే వీటిని ఎలా కొడుకో కూతురుకో ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడకపోతే మీకు మీకు ప్రసన్నత లేదు అనే పరిస్థితిని మీరు నిర్మాణం మీకు మనస్సుకు ప్రసన్నత ఉండదు వాళ్ళు విసుకుంటారు ఎందుకంటే రోజు పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి ఫోన్ చేయాలంటే మొదటి రెండు మూడు రోజులు బాగానే ఉన్నాయి తర్వాత వాళ్ళకు కూడా విసి కనిపిస్తుంది విసి నాకు ఫోన్ చేసి స్వామికి రోజు పొద్దున్న ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను విసి అవుతుంది ఇది నాట్ పాసిబుల్ ఇబ్బంది అవుతుంది పర్పస్ఫుల్ గా ఫోన్ చేస్తే పర్వాలేదు కానీ మీకు నమస్కారం చేయటం కోసం నేను ఫోన్ చేస్తాను అంటే ఐట్ ఈస్ డిపెండెన్స్ ఫర్ యూ షుడ్ నాట్ బి లైక్ అలాగే దేశము దేశముపై మానసిక పరాధీనత సైకలాజికల్ డిపెండెన్స్ ఉన్నట్లయితే అంటే ఫలానా చోట ఉంటే నాకు బాగుంటుంది అనేది మీరు పెట్టుకుంటే యొక్క ప్రసన్నతని దెబ్బతీసే అవకాశం ఉన్నది అలాగే కాలముపై సైకలాజికల్ డిపెండెన్స్ అంటే మార్నింగ్ టైం నేను ఫ్రెష్గా ఉంటానండి మధ్యాహ్నం ఎదురు నాకు కిటాక్ జరిగిపోతుంది అలాంటిది ఏదైనా పెట్టుకున్నారు మూడ్స్ టైంని బట్టి మూడ్స్ కు మారటం ప్లేస్ని బట్టి మూడ్స్ కు మారటం కూడా సైకలాజికల్ డిపెండెన్స్ మీదకు వస్తుంది కాబట్టి వస్తువు వ్యక్తి దేశము కాలము ఈ నాలుగింటిపై మానసిక పరాధీనత ఉన్నట్లయితే మీకు మనస్సు యొక్క ప్రసన్నత దెబ్బతింటుంది మీరు ఆలోచించాలి ఈ నాలుగింటి గురించి ఆలోచించాలి అది ఒక రకమైనది రెండవది కామక్రోధాదులు ఉన్నట్లయితే మీకు మానసిక ప్రసన్నత బాగా దెబ్బతింటుంది అంటే కోరికలు కోపాలు కాపాలు ఈర్ష్య అసూయ పొగర్మూర్తనం మద మార్స్త మదము అహంకారము ఇవన్నీ ఉన్నట్లయితే మీకు మనస్సు ప్రసన్నత బాగా దెబ్బతింటుంది అవి లేకుండా ఇతరులను పరుషంగా మాట్లాడడం ఇతరులపై ద్వేషాన్ని ప్రకటించడం చేశారనుకోండి మీ మనస్సు యొక్క ప్రసన్నత బాగా దెబ్బతిందని వేరే చెప్పవలనా సో ఈ విధంగా మీరు ఆ ప్రసన్నతను నిలబెట్టుకోవాలి స్వచ్ఛతా పాదనము ద్వారా ఆ మీరు తాగి మీరు స్వచ్ఛంగా ఉండాలని మీరు అనుకుంటారు చేతులు భోజనం చేయాలని అనుకుంటారు మనస్సును స్వచ్ఛంగా పెట్టుకోవాలని ఎందుకు అనుకోము అనుకోవాలి కానీ కూడా వస్త్రాలని స్వచ్ఛంగా పెట్టుకుంటాము మనస్సును కూడా స్వచ్ఛంగా పెట్టుకోవాలి తర్వాత ముఖ్యంగా మధ్య వయస్సు పెద్ద వయస్సు వాళ్ళు రిలేషన్స్ అంటే బంధువులు కొడుకున్న కూతురు మహవాళ్ళు ఇత్యాదులపై మానసికమైన పరాధీనత పెట్టుకొనుక తర్వాత వెల్త్ అంటే పొజిషన్స్ ఇల్లు వాటిల్లు పొలాలు బంగారం డబ్బు బ్యాంక్ అకౌంట్లు మానసికమైన పరాధీనం వాటిని కలిగి ఉండడం అంటే దోషం కాదు వాటిపై మానసిక పరాధీనత సైకలాజికల్ డిపెండెన్సీ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు మనస్సుకు ప్రసన్నత లభించదు ఊరికే పూజ చేసేసి ప్రసాదాలు తినేస్తే ప్రసన్నత వచ్చేది మీరు అది అర్థం చేసుకోండి వెళ్ళిపోయి ఇటు తోసేసి అటు తోసేసి లడ్డూలు లంసం ఇచ్చేసి కొనేసి తినేసారనుకోండి మనస్సు ఎక్సైట్ ప్రసన్నమవుతుందా కాబట్టి ఊరికే లడ్డూ తినేస్తే ప్రసాదం అయిపోతుందని అసలు ఆ దృష్టి బయటపడాలి బై ఈటింగ్ యూ డోంట్ డూ గెట్ ఎనీ వర్క్ యూ బై ఈటింగ్ అట్ ఎనీ టైం మీకు క్యాలరీస్ లభిస్తాయి తప్ప వర్క్ యూ లభించదు బై లివింగ్ టు సంబడేయాలి ఇంకోహల్ మీకు తినడానికి మీరు ఇచ్చారనుకోండి అది వర్క్ యూ అంతేగాని మీరే బుక్ చేసుకుంటే అది వర్క్ అది ఒకటి గమనించాలి సో ఈ రకంగా చెప్పడం నాకు అలవాటు చెప్పాను తర్వాతది సౌమ్యత్వం సౌమ్యత్వం అంటే ఒకటి చూడండి అంతఃకరణం అన్న దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే అప్రోచేబుల్ అంటారు ఆ మనిషిని మనం వెళ్ళొచ్చు ఆయన మాట్లాడతారు లేమ మాట్లాడతారు ఏమీ కాదన్నారు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇబ్బంది లేదు దాన్ని సౌం చెప్పడం అంటారు ఒకప్పుడు ఈ గవర్నమెంట్ అధికారులు ఉంటారు వాళ్ళు మనకి సేవ చేయాల్సిన వాళ్ళు మనం వెళితే విసుక్కుంటారు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఆ పోస్ట్ మాస్టర్ విసుగే విసు అసలు ఆయన ఉన్నది మన కోసం కానీ ఆయన మన మీద విసుకుంటారు ఒకసారి నేను అన్నా మీద పొద్దున్నే తొమ్మిదిన్నరకే విసుగు మీ ఆరోగ్యం జరిగించడం చూసుకోండి నా పనిదేముంది మీరు విసుకున్నా నా పని మీరు చేయక తప్పదు మీ మీ స్టమక్ ప్రాబ్లం ఉందండి అని అడిగాను మీకు ఎలా చూసి నాకు మీరు మరి కొద్దినే బాగుపడుతున్నారు కదా కాబట్టి అలా ఉండకూడదు అది దీన్ని ఎంత ఇప్పుడు కూడా ప్రేమగా కొంచెం నీరసంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి విధికారు లేకపోతే బాగుండదు అని అనిపించినప్పుడు కూడా ఎవరైనా విధికరొచ్చారా కొంచెం ప్రసన్నం వాటితో ప్రేమగా మాట్లాడు చూడండి మీ పని చిన్న పని అయితే కొంచెం పెద్ద పని అయినట్లయితే ఇప్పుడు కాదు నేను నేను ఏదే పనిలో ఉన్నానో మరో అని ప్రేమగా చెప్పడం తర్వాత ఫోన్ చేసి కొంతమంది అలాగా కంటిన్యూస్ గా మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఖాళీగా ఉన్నట్టు ఉన్నారు నేనైతే వేరే ఉన్నాను మరి ఇంకోసారి మాట్లాడుతున్నాను అని ప్రేమగా మాట్లాడడం వీలైనంతలో వారి వేరీ ఏదో ఉంటుంది ప్రశ్న ఏదో ఉంటుందానికి సమాధానం చెప్పడం మరికి మనం ఏదైనా సేవ చేయగలిగితే ఆ సేవను చేయటం వారు వచ్చినందుకు వారి మనస్సుకి సంతోషం కలిగి బయటకు వెళ్లి ఇట్లా మనం చేస్తూ ఉండాలి అటువంటి మనస్సును కలిగి ఉండాలి అది మనస్సు ఎప్పుడైతే సౌమనస్యము అంటే అప్రోచబిలిటీ ఉంటుందో అది మీ ముఖ కవళికలలో కనపడుతూ ఉంటుంది ఆయన అంటున్నారు ముఖాది ప్రసాద కార్య మీ ముఖ కవళి కళలో ఆయన మనం వచ్చినందుకు సంతోషపడుతున్నాడు తప్ప కాదు అని ఆయన తెలుసుకుంది దాంతో ఆయన ఉత్సాహంగా ఉంటారు మీ మాటలో కూడా ఆదిస్తుంది కాబట్టి మీ వాక్కులో కూడా ఏడు మంది రెస్పెక్ట్ చేసుకున్నాడు మన మనకి సర్వీస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు మన ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఎదురు వాళ్ళకి కలిగి ఇట్లా మనం మాట్లాడేమనుకోండి వాళ్ళంతా సంతోషిస్తారు అటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి ఒకప్పుడు కొంచెం శ్రమ అయితే అవ్వచ్చు ఏం పోలీసు తీర్థయాత్రలు పూజులు కంటే ఎక్కువ స్థిరం అవుతున్నా అవన్నీ మీరు ఓపిద్ద చేస్తూనే ఉన్నారు ఇది దీనికి కొంచెం ఎక్కువ కావాలి ఎంత సేపు కూర్చుని పూజ చేయడం కంటే పది నిమిషాలు కూర్చుని మెడిటేషన్ చేయడం చాలా కష్టం దీనికి కొంచెం సూక్ష్మమైన ఓపిచ్చ కావాలి దాన్ని అలవాటు చేసుకుని ఆ ప్రసన్నతను అసౌమ్యత్వాన్ని మనం తెచ్చుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు కూడా చాలా సౌమ్యంగా ఉన్నారు మన డాక్టర్లు కొంతమంది ఉన్నారు ఎంత సౌమ్యంగా ఉంటారో దూరంగా వాళ్ళు డజన్స్ ఆఫ్ పేషెంట్స్ చూస్తారు ప్రతి పేషెంట్ కూడా డాక్టర్ గారు మనతో ప్రేమగా మాట్లాడాలి మనకి కొంత ఆస్వాదన కలిగించే విధంగా అంటే మనకి కొంత ఒరడింపు కొంత ఉరడించే విధంగా మాట్లాడాలని మనం అపేక్షిస్తాం పేషెంట్ అపేక్షిస్తాం డాక్టర్ తగ్గిపోతుందని మందుతోటి మీరేమి చెంత చేయకుండా మాట ఇచ్చి మందులు అపించారనుకోండి మనకి కొండంత బలం వస్తుంది కాబట్టి ఆ సౌమ్యత మనం డాక్టర్లలో కూడా ఉండాలి చాలా మందిలో ఉంటుంది కొంతమంది ముక్కుల మీద భోగం పెట్టుకున్న డాక్టర్లు ఉంటారు పేషెంట్లు ఏముంది వాళ్ళు బోగం వస్తున్న ఊరుకుంటారు వాళ్ళేం మాట్లాడుకో అది ఆ ముక్కు మీద పోతం ఉన్న వాళ్ళకి వాళ్ళకే కష్టం కలుగుతుంది తప్ప కాబట్టి సౌమ్యత్వం ఉండాలి తర్వాత మౌనము మౌనం అంటే మౌనం మాట్లాడకుండా ఉండడం అది మానసంతపహా ఇది ఎందుకని చెప్తున్నారు మౌనము వాక్ సంయమ అనస్సంయమూర్వకో భవతీతి కార్యైన కారణముచ్యతే మనస్సయమో మౌనమిది మౌనం అంటే వాక్కును ఎక్కువగా ప్రయోగించకుండా కంట్రోల్లో పెట్టుకోవడం వాక్ సంయమము వాక్ తపస్సు వాళ్ళు కానీ మనస్సు యొక్క తపస్సు ఎలా అంటే మీకు వాక్కు కంట్రోల్లో ఉండాలంటే ముందు మనస్సు కంట్రోల్లో ఉండాలి వాక్సంయమము మనస్సంయము పోర్వక మనస్సు కంట్రోల్లో ఉంటేనే వాక్కు కంట్రోల్ కాబట్టి మనస్సు కంట్రోల్లో ఉండడం కారణము వాస్తు కంట్రోల్లో ఉండడము కార్యము అది కాల్సు ఇది ఎఫెక్ట్ ఇక్కడ ఏం చెప్పారంటే ఎఫెక్ట్ తోటి కాల్స్ని చెప్పుకున్నారు కార్య కారణం వచ్చింద మౌనం అనే ఎఫెక్ట్ ద్వారా మనస్సంయమూ అనే కాల్స్ అని చెప్పాడు అని అంటున్నారు కాబట్టి మౌనం అనగా యమము చేత సూచించబడే మనస్సంయమము అని అర్థం చెప్పుకుంటే అది మానసంతపాహాలు చక్కగా ఫిట్ అవుతుంది ఓకే ఆత్మవినిగ్రహ మనోనిరోధ సామాన్య రూప ఆత్మవినిగ్రహ్విషయస్య మనస్ సంయమో మౌనం ఇది విశేష ఆత్మ వినిగ్రహ ఆత్మ అంటే మనస్సు ఇదంతా మనస్సుకి సంబంధించిన చర్చ ఆత్మ అంటే దేహం అనే అర్థం కూడా ఇక్కడ కాదు ఇక్కడ మనస్సు సచ్చిదానందాత్మ అసలే కాదు ఓకే ఇప్పుడు మనస్సుని కంట్రోల్లో పెట్టుకుంటుతారు ఆత్మ వినిగ్రహ మనస్సుని కమాండ్లో పెట్టుకుంటుతారు అయితే ఈ మౌనం అన్న కూడా వాక్కుని కంట్రోల్లో పెట్టుత అనేది మనస్సు యొక్క సంయమము వల్ల సిద్ధిస్తుంది అని నేను చెప్పారు కదా అక్కడ మనస్సు యొక్క సంయమము సిద్ధించి ఉన్నారు కదా మళ్ళీ అంటే మనోవిగ్రహం అని మళ్ళీ అంటే తేడా ఉన్నారు ఏదా వాక్కు ద్వారా బయటికి పోతూ ఉంటుంది బయటికి వాక్కు ద్వారా పోతుంది మీకు మనస్సు ఎక్కడికో వెళ్ళింది అనుకున్న వెంటనే సెల్ ఫోన్లు తీసే నెంబర్లోకి వాటితో మాట్లాడతారు ఆ విధంగా మనస్సు వాక్కు ద్వారా ఇటీవల పరుగులు చూస్తూ ఉంటుంది అటువంటి చెంచలత్వమును మీరు కంట్రోల్ చేయండి దాని పేరు మౌనము అంటే మనస్సు యొక్క చెంచలత్వంలో అనేక లెవెల్స్ ఉంటాయి దాంట్లో ఒక లెవెల్తో కంట్రోల్ చేస్తే వాక్కు అది మౌనము దాంతో మొదలు పెట్టాలి మీరు మాట్లాడటం తగ్గించాలి టెలిఫోన్లు చేయడం తగ్గించాలి ఆ ఊరికే ఊళ్ళో వాళ్ళందరితోటి అనవసరపు మాట్లాడుతూ ఉండడం కనెక్షన్ పెంచుకుంటూ ఉండడం ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు కార్ లో బయలుదేరాడు అనుకోండి ఎక్కడ ఉన్న వాళ్ళు అంటే బంజాగో బాగారన్నావా అయితే అమీర్ బిడ్డలో లేక ఫోన్ చేసిన సో ఫీపుల్ ఒక చేసి సెల్ ఫోన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు సెల్ ఫోన్ అంటే అర్థం ఏంటి లోపల ప్రెషర్ ఉన్నట్టే కారు ఇంటికి వెళ్ళి దాకా కూడా ఆగలేకపోతున్నారు అని తెలుసుకోండి కారు డ్రైవ్ చేస్తూ కాఫీ డ్రైవేస్తున్నాడు అనుకోండి ఎంత అర్థమైంది అంటే కారు ఆపి కాఫీ తాగు ఆ ప్రేడా ఆ స్పేస్ లేదు అని తెలుసుకోవాలి కారు నడిపేస్తూ తిరిగేస్తున్నాడు అనుకోండి అంటే కొన్ని ఇంటికి వెళ్ళేటట్టు అంటే ఆ స్పేస్ కార్ నడిపి సెల్ ఫోన్ మాట్లాడేస్తున్నాడు అనుకోండి లోపల అసలు స్పేస్ అనేది అసలు లేదన్న ఆ విధంగా మనస్సు వాక్కు ద్వారా సంసారంలోకి పరుగులు తీస్తూ ఉంటుంది కాబట్టి మనస్సులను నిగ్రహించడానికి ముందు వాక్కులో ఒక అది ఒక లేదా అయితే వాక్కు ఒక్కటే ఇంకా చాలా ఉన్నాయి మనస్సు గంధం ద్వారా దూపం పరుగులు తీస్తూ ఉంటుంది ఫోటోలు ఈ ఫోటోలు అనేవి ఏం చేస్తారు ఎక్కడ పెట్టుకుంటారు తీసుకున్న ఫోటోలు పెట్టుకుంటా ఫోటోలు ఎన్ని ఫోటోలు పెట్టుకుంటారు ఎక్కడో ఒకటో అక్కడ ఒక ఫోటో నేను నువ్వు కలిసి ఒక ఫోటో నువ్వు ఆడిన ఆగి నాటాసి ఫోటో నేను నువ్వు ఆవిడా ఇంకో ఫోటో ఇచ్చాయన్నా సో నీ విధంగా ఈ రకమైన మనస్సు యొక్క చాంచు అంటే వాక్కును మినహరించి వాక్కు కవర్ మిగిలిన దారులు ఉన్నాయి మనస్సు కళ్ళ శబ్దము ద్వారా భగ్ భూతాన్ని గడచిన దాన్ని స్మరించుట ద్వారా భవిష్యత్తుని ఊహించుట ద్వారా అనేక రకాలుగా మనస్సు పరుగుపిస్తూ ఉంది వాటినన్నిటినీ నిగ్రహించుట ఆత్మవి నిగ్రహ అనే పదానికి అర్థం కేవలము వాక్కు ద్వారా పరుగులు తీసేటువంటి మనస్సును వాక్కును నియంత్రించుట ద్వారా నిగ్రహించుట మౌనం అనే పదానికి అర్థం ఆ విధంగా మల్టిపుల్ ఆ మల్టిపుల్ మెథడ్స్ లో మీరు ఆ మనస్సుని కవర్ చేసుకురాలా దీని మీద ఒక ప్రశ్న వచ్చింది అసలు ఇంత సమస్య ఎందుకు వచ్చింది మనస్సు ఇంత సమస్య ఎందుకు వచ్చింది చాలా మంది అడుగుతారు దేవుడు మనస్సు ఇలా ఎందుకు పెట్టాడు కూడా దేవుడు మీరు చేసుకునే మీరు సెల్ ఫోన్ దేవుడు పెట్టారు దేవుడు పెట్టడారు మీరే పిచ్చి పిచ్చి ఫోన్ చేసి పిచ్చి పిచ్చి టెస్ట్ కార్ నడుపుతూ మోటార్ సైకిల్ నడుపుతో మాట్లాడేస్తూ ఉంటారు చదువు మోటార్ సైకిల్ నడుపుతా ఒక చేతో యాక్సిడెంట్ కొట్టుకుని సన్ఫోన్ మాట్లాడేస్తాం యాక్సిడెంట్ అయితే ఏ వల్ల యాక్సిడెంట్ అయిందని మళ్ళీ లెక్కలు వేస్తారు యాక్సిడెంట్ అవరందకు మెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ మోటార్ సైకిల్ రకాల భార్య కూర్చుంటారు మధ్యలో కొడుకు కూర్చుంటారు భార్య ఒళ్ళో కూతురు కూర్చుంటుంది ఇతను మోటార్ వైక్ ఇతను సెల్ ఫోన్ మాట్లాడిస్తూ ఉంటాడు ఆవిడే సెల్ ఫోన్ మాట్లాడుస్తాడు ఆవిడైనా కొంచెం సెల్ ఫోన్ తర్వాత మాట్లాడాలి నేను ఏంటి చెప్పాల్సింది పోయి ఆవిడే సెల్ ఫోన్ మాట్లాడిస్తాడు పిల్లలు అలా నిద్రపోతూ ఉంటుంది వెళ్ళకూడదు ఇది మోటార్ వైక్ వెళ్తూ ఉంటుంది ఇదంతా యాక్సిడెంట్ అవలేదంటే నిజంగా గ్రహాలు తనుకో ఎవరు రీజన్ సరే యాక్సిడెంట్ కానీ ఎందుకు యాక్సిడెంట్ అవట్లేదంటే వాళ్ళ ప్రారంభం బాగుంది కాబట్టి యాక్సిడెంట్ అవ్వటం అయితే ఎవరు రీజన్ పట్టి యాక్సిడెంట్ ఏదైనా బొయ్యి వచ్చిందనుకోండి వీళ్ళకి గుమిడిగా పడటమే ఏంటో మనకు కాదు పడే అవకాశం అయినా మనలేదు ప్రాణాలు వెళ్తున్నారు అంటే మంచి ప్రారంభం ఉన్నది ఇప్పుడు నేను మనస్సులో ఎక్కడ స్పేస్ అనేది లేకుండా అయిపోయింది అది ఎప్పటికీ మంచిది కాదు కాబట్టి అన్ని వైపులు ఇంతలాగా మనస్సును మనం అల్ల కల్లో చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ మనస్సుని ఇన్ని వైపుల నుంచి దాన్ని పలికించి పరిశీలించి దాన్ని మన కథాని తెచ్చుకునే ఏర్పడింది విశేష అంటే తేడా మౌనమునకు ఆత్మ వినిగ్రహమునకు తేడా ఏంటి వాక్కు ద్వారా మనస్సు పలుగులు తీయకుండా చేస్తే మౌనం ఇతర రూపములుగా మనస్సు పనులు చేయకుండా చేస్తే ఆత్మలోని గ్రహం అని ఆ పేదని మీరు చూసుకోవాలి ఇంకా భావ సంశుద్ధి నేను చెప్పాను ఆయన భాష భావ సంశుద్ధి పరై వ్యవహారకాలే అమాయా భావ సంశుద్ధి మన భారత సమాజంలో ఈ భావ సంశుద్ధి కనపడదు చాలా తక్కువగా దురదృష్టం పాశ్చాత్య దేశాల్లో భావ సమశుద్ధి బాగా వాడు మనస్సులో ఉన్న మాట చెప్తారు మన దేశంలో మనస్సులో ఉన్న మాట చెప్తారు అంటే నాకు వ్యవహార కావాల వ్యవహారం జరిగి వెళ్తే మనస్సులో ఉన్న మాట పెడతారు ఏమైనా నాకేదో డబ్బు రావాల్సి ఉంటుందండి ఆ పని ఏమైందండి అని అది ఏమైందో వాడికి తెలుసు చెప్పదు బయట అవకాశం ఉన్నట్టు కర్షిడ్ అక్కడ మాట్లాడతాను అంటే కట్టుకుంటా దాంట్లో వాళ్ళు అనుబంధం పెడితే గానీ వాడు చెప్పే నీ వీళ్ళు వీరికి చెప్తే నాకే వచ్చింది అని ఎలక్ట్రిక్ బిల్లు కడతాము అని వెళ్తే కట్టించుకోవడం అలా ఉండేది వాడు బిల్లు కట్టుకో ఆఫీస్ టైంలో బిల్లు కట్టుకునే టైంలో మేసే అది నువ్వు బిల్లు తీసుకోవడా బిల్లు తీసుకుంటే నువ్వు పనిచేస్తే డిపార్ట్మెంట్ కి లాభం కలుగుతుంది నేను జీతం ఇస్తుంటాడు ఈ కష్టమర్కి ప్రయోజనం చేస్తుంది అంటే కట్టుకోవద్దు బిల్లు పెట్టకుండా ఎగ కొట్టే వాడిని పట్టించకూడదు బిల్లు తండాలన్న వాళ్ళ దగ్గర పట్టించకూడదు డిపార్ట్మెంట్ నుంచి జీతం తీసుకుంటాం బిల్లు కట్టిన దానికి చీల ఐదు రూపాయల ఉంది వాళ్ళకి ఇది పెట్టాడని అనిపిస్తే పట్టుకుంటాడు అయితే పట్టుకోవాలి అంటే భావ సంస్థ అన్నది అసలేకపోవడం తర్వాత మోసం ఇప్పుడు లాయర్లు ఎన్నో కేసు బయట చేస్తూ లాయర్ పెట్టుకున్నాను మీ లాయర్ వెళ్ళి వాళ్ళ లాయర్ కన్సల్ట్ చేస్తారు వాళ్ళిద్దరు కలిసి కాఫీ కలుగుతారు మీ విషయాలు వాడికి చెప్తాడు వాడి విషయాలు వీళ్ళు తెలుసుకుంటాడు వీళ్ళిద్దరూ కలిసి ఎరా ఈ కేసుని ఎలా సిటిల్ చేద్దాం కొంచెం సాయంత్రం కొంచెం డబ్బులు వసూలు చేద్దాం వాళ్ళు వాడు ప్రభుత్వం వాడు ప్రాసిక్యూటర్ ఇస్తే ప్రాసిక్యూటర్ డిఫెన్స్ వాడికి అనుకూలత పని చేస్తారు కేసు నడిపేది ప్రభుత్వం ప్రాసిక్యూటర్స్ అలా నిద్రపోతూ ఉంటారు ఆ కేసు కొట్టేస్తే కేసు కొట్టేస్తే అప్పుడు ప్రాసిక్యూటర్ నిద్రపోవడం మూలంగా వాళ్ళు తనిఖ ప్రజెంట్ చేయడం చేయకపోవడం మూలంగా కేసు మనకు తెలుసు ఈ సినిమా యాక్టర్లు తాగేసి రోడ్డు మీద కార్లు కలిపి జనాన్ని చంపేసి ఇలా పదిహేను నేళ్ల తర్వాత కేసు కొట్టేస్తే అది ఎందుకు కొట్టేసేట ప్రాసిక్యూటర్ నిద్రపోవడం ప్రాసిక్యూటర్ సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం మూలంగా ప్రాసిక్యూటర్ ఏం చేస్తారంటే వాళ్ళ కూర్చుని ప్రభుత్వం తరఫున కేసు ప్రజెంట్ చేయగలిస్ వాడు ప్రాసిక్యూటర్ వాళ్ళు అంశం ఇచ్చేస్తారు జడ్జీకి అంశం ఇచ్చేస్తారు ఒకసారి జైలు వచ్చేస్తే ఇదంతా కరెక్ట్ ఒకసారి జైలు వచ్చేస్తే ఇంకా కేసు అసలు ఎటు కాకుండా దాన్ని డిస్మిస్ ఇంకా కేసు ఎందుకు అంతొమ్మి ఎనభై మూడు కేసులు నమ్ముతున్నాయి ఇవన్నీ ఎప్పుడు చేయలేదు ఈ విధంగా బోఫోర్స్ కొంత ఎనభై మూడా ఇంకా అందరి ముందు లేదు ఎనభై మూడా అది ఇప్పుడు కొన్ని దాన్ని ఎప్పుడేదో చేయాలనుకుంటున్నారు ఎప్పుడు బోఫోర్స్ అంటే అప్పుడేదో మసి చూసి మాదిరికే అంత మోసం అసలు ఎవడు చెప్పి నమ్మడానికి లేని పరిస్థితి అంత భావ అశు అశుద్ధి సమాజానికి మంచిగా వ్యక్తికి మంచిగా మనం అల్లం ఉండకూడదు అమాయా ఉన్నమాట చెప్పడం మోసం చేయకపోవడం మోసం అనేది ఉండదు ఉన్నమాట చెప్పడం అలా ఉండాలి తప్ప కాబట్టి భావ సంసిద్ధి లేకపోయినట్లయితే మనస్సుకి అది అబ్బం అయిపోతుంది మన మనస్సు నుండా కుళ్ళు పెట్టుకునేది దేవుడికి పూజలు చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు చేస్తున్నావు అంటే అయిన సగ్గే దేవుడు దేవుడు ఎంత దేవుడికి ఖరీదైన సెంట్ వేసేస్తే ఇంప్రెస్ అవుతుందట నీ మనస్సులో కూళ్ళు పెట్టుకుని దేవుడికి ఖరీదైన సెంట్ జువాది పులిపి అని ఇలాంటివన్నీ తీసుకొచ్చి దేవుడిని పోషిస్తే ేతత్తపో మానసముచ్యం పూర్ణమూర్ పూర్ణిమద్యే పూర్ణమే వశిష్యే శిశ్యామ్